రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలో గురువు సనాతన ధర్మమునకు ఒక అవినాభావ సంబంధమున్నది జీవాత్మను పరమాత్మలో ఏకం కావించాలనే ప్రయత్నంలో సాధకులకు గురువు చేయి పట్టి గమ్యం నడిపిస్తాడు శిష్యునిపై అత్యంత కరుణా దయా ప్రేమలతో గురువు మోక్షాన్ని సాధించడానికి దారిచూపిస్తాడు కేవలం గురుకృప వలన మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందగలమని సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షం ప్రదేహిని అన్న పార్వతీదేవి ప్రార్థనను ఆలకించి సాక్షాత్తు ఆ పరమశివుడు జగత్తుకు గురుగీతను అందిస్తాడు సంసార సాగర సముద్దరణైక మంత్రం బ్రహ్మాదిదేవ ముని పూజిత సిద్ధమంత్రం దారిద్ర్య దుఃఖ భవరాగ వినాశ మంత్రం వందే మహాభయహరౌ గురురాజ మంత్రం అత్యంత అద్భుతమైన గురుగీత దాని విశిష్టతను ఈ ఒక్క శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు జగద్గురువు సత్యసాయి భగవాను తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురుపూర్ణమి పర్వదినాన మొదలుకొని ప్రతి గురువారం గురుగీతను స్వామి దివ్య చరణాల సమర్పిస్తూ శ్రీ చెల్లారామఫణిగారు మన శ్రోతలందరికీ గురుగీతలోని శ్లోకాలు తాత్పర్య సహితంగా అందించి సాయితత్వంతో అన్వయించి అందిస్తారు ఓం శ్రీ బాబావారి రాబావారి దివ్యాశీస్సులతో ప్రారంభించుకుందాం తీర్థస్ పాదోద సహస్రాం సేన తత్ఫలం స్థూలంగా ఈ శ్లోకం భావం ఏమిటంటే సప్త సాగర పర్యంతాది తీర్థాలైనా కూడా సకల పుణ్యతీర్థాలైనా కూడా అందులో స్నానం చేయడం వలన కలిగే ఫలం ఎంత ఉన్నా కూడా గురుపాదోదకం లోని ఒక బిందులో వెయ్యో వంతు కూడా సరిపోలేవు అంటే గురుపాదోదకానికి అంతటి ప్రాశస్యం ఉంది అంతటి పవిత్రత ఉంది అని ఇక్కడ అర్థం అగ్ని కణం ఎంత చిన్నదైనా కూడా అపారమైన దూది క్షణంలో దగ్ధం చేస్తుంది అలాగే పాద తీర్థ బిందు సేవనంతో జ్ఞానాగ్ని కణం తగిలినంత మాత్రంతో సకల పాప రాసుల్ని క్షణంలో దహించేస్తుందిట గురుదోదకం గురుపాద తీర్థం ఔషధం ఎంత కొంచెమైనా కూడా దాంట్లో సారం ఉంటే ఎంతటి దీర్ఘకాల వ్యాధినైనా కూడా ఇట్టే పోగొట్టేస్తుంది అలాగే జ్ఞాన ఔషధం కూడా ఎంత చిన్నదైనా ఇక్కడ బిందు ప్రమాణం అంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో అలాగే అజ్ఞానం అనే మహావ్యాధి ఎంత పెద్దదైనా కూడా కేవలం గురుపాదోదకంలోని ఒక్క బిందువుతో సమస్త అజ్ఞానం కూడా పటాపంచలైపోతుందట ది క్షీర ఇక్షు అమృత మొదలైన సప్త సముద్రాలు అలాగే నానావిధ పుణ్యతీర్థాలు ఎన్నో ఉన్నాయి చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఆ ఏడు సముద్రాల్లోనూ ఆ సర్వపుణ్యతీర్థాల్లోనూ మహాసంకల్పం చెప్పుకుని పుణ్యకాలాల్లో అంటే పుష్కర లాంటి కాలాల్లో స్నానమాచరించిన అన్ని రకాల జనులకు ప్రజలకు సంతర్పణ చేసిన సంతృప్తిగా ఆయా దేవతలందరికీ మొక్కి ఎన్నో పూజలు చేసినా కూడా ఎంతటి మహాఫలం కలుగుతుందో ఎంతటి దివ్య పదవి లభిస్తుందో ఆ ఫలం అంతా కూడా ఒకసారి గురుదేవుని పాదతీర్థంలోని కణాన్ని పరమ భక్తితో పానం చేస్తే కలిగే దివ్య ఫలంలో వెయ్యో వంతు కూడా సరిపోదుట అది గురు పాదోదకం యొక్క గొప్పతనం సహస్రాంశ ఫలం కూడా దాంతో సరిపోదుట ఇంకా ఆలోచిస్తే మహాతీర్థ స్నాన ఫలం పాదతీర్థ బిందు సహస్రాంశైన ఫలం అంటే పాదతీర్థ బిందు బిందువు సహస్రాంశ ఫలానికి కూడా సరిపోదుట అంటే సద్గురు పాద తీర్థం పానం చేస్తే తాగితే బ్రహ్మజ్ఞాన ఫలం అపరిమితంగా కలుగుతుందట భక్తి జ్ఞాన వైరాగ్యాలు అపరిమితంగా కలుగుతాయట ఆ స్నాన ఫలం వల్న ఎన్నో బాహ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట సద్గురు పాదతీర్థం జ్ఞానఫలమై మనకి లభిస్తుంది మహదానందాన్ని కలిగిస్తుందిట అది అక్షయఫలజనకం అక్షయం అంటే అలా నిరంతరం ఒకసారి సద్గురు పాదతీర్థం సేవిస్తే దానివలన కలిగే ప్రయోజనాలు అనంతంగా ఉంటాయని అక్షయ ఫల హేతుకం ఫలం ఎలా ఉంటుంది అక్షయంగా ఉంటుంది నిరంతరం మనకి ఆ ఫలం యొక్క ఫలితం ఏమిటో తెలుస్తూనే ఉంటుంది అందుకని గురుపాద తీర్థం మనం సేవించడానికి ఏమాత్రం వెనకాడకూడదు షిర్డి సాయిబాబు వారి చరిత్రలో కూడా ఒక భక్తుడు బాబావారి పాదాల నుంచి గంగ ప్రవహిస్తే అవి నెత్తిన చల్లుకుంటాడు గాని ఆయన తీర్థంగా నోట్లో పోసుకోవడానికి వెనకాడతాడు తర్వాత రోజుల్లో వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఏమిరా ఎంత పిచ్చి పని చేశావో ఆ రోజు నువ్వు బాబావారు వేరే కులానికి చెందినవారు ముస్లిం అనుకుని భ్రమపడి నువ్వు బాబావారి పాద తీర్థం నోట్లో పోసుకోలేదే ఎంత అద్భుతమైన అవకాశం పోగొట్టుకున్నావు నువ్వు అని స్వామివారు అతన్ని మందలిస్తారు ఆ భక్తుణ్ణి ఇక జలం యొక్క ప్రస్తావన అంటే నీటి ప్రస్తావన వస్తే మనకి గుర్తు వచ్చేవారు స్వామి శ్రీ సత్యసాయి బాబా వారు ఒకసారి స్వామివారి తల్లిగారు ఈశ్వరమ్మ స్వామి మన ఊరి ఆడపడుచులు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది మీరు ఎక్కడైనా మన ఊళ్ళో నీళ్ల వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని స్వామివారిని అడిగితే బావులు తవిస్తే బాగుంటుంది అని స్వామివారికి చెప్తే తప్పకుండా నమ్మా చేయిద్దాం అని స్వామి సంకల్ప బలంతో ఇలా తలానికి నీటిని తీసుకొచ్చి వేలాది గ్రామాల దాహార్తిని తీర్చారన్న విషయం మనందరికి తెలిసింది గగనవీదిహరి ఆజ్ఞను తల దాల్చి పతివాసుడు చేసిన ప్రతి నూసి అంటాడు గగన గంగ స్వామివారి సంకల్ప బూసి ఇక తట్టుకోలేక గగన గంగివచ్చి స్వామి సంకల్ప బలానికి తలయొగ్గి వేలాది గ్రామాల దాహార్త్యం తీర్చిందటేరు గురుకృపకు ఒకసారి గురుకృప లంకా జీవికి తిరుగులేదు గురుదేవుని అనుగ్రహం గనక తప్పిందో గురువు గనక కోపం వచ్చిందో ముక్కోటి దేవతలు కూడా వాణ్ణి పట్టించుకోరు గురు గన కోపం తెప్పిస్తే ముక్కోటి దేవతలు కూడా ఆ జీవిని ఆ ప్రాణిని పట్టించుకోరు సివుడి కోపం వచ్చినా కూడా గురు రక్షిస్తాడేమో గాని గురువు కోపం వస్తే మాత్రం శివుడు కూడా రక్షించలేడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం గురుదేవుడు స్వయంగా లోకరక్షణ కోసం వచ్చిన పరంధాముడు ఆయన దయానిధి దయా జలధి డమే ఆయన ప్రథమ కర్తవ్యం దానికి విరుద్ధంగా ఎటువంటి ఆచరణని కూడా ఆయన ప్రేరేపించరు చేయరు సద్గుణమూర్తి త్రిగుణాతీతుడు త్రిమూర్త్యాత్మకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కూడా అతీతమైన పరబ్రహ్మ స్వరూపం ఆ త్రిమూర్తులు కూడా ఈ గురు పరమాత్మ అనుగ్రహం కోసం భక్తితో చేతులు కట్టుకుని నిలబడి ఉంటారట అందుకనే శివుడు కోపం చేసినా కూడా గురుమహాదేవుడు రక్షిస్తారట కాని గురువు కోపం వస్తే శివుడు కూడా రక్షించలేడు అటువంటి మహాపరాధాన్ని కూడా గురువు మన్నించి జ్ఞానం వసగి శిష్యుల్ని పరిశుద్ధులు చేస్తారట గురుదేవులకు గన కోపం వస్తే దేవతలు త్రిమూర్తులు కూడా లేరు అన్నిటికీ గురువే మూలం రక్షణ సామర్థ్యంలో గురువును మించిన వారెవ్వరూ లేరు త్రిమూర్తుల కన్నా కూడా భక్తుల్ని రక్షించగలిగిన సామర్థ్యం గురువు దగ్గరే ఉంది గురువు యొక్క దయా విశేషం అటువంటిది అందుకని అటువంటి గురువుని అన్యథాశరణ నాస్తి త్వమేవ శరణం మమా అని శరణాగత భక్తితో గురువుని వేడుకోవాలి సామాన్యులకు మనందరికి కూడా గురువులు ఉంటారు కానీ వాళ్ళని వదిలి అంటే వాళ్ళని వదిలి అంటే పూర్తిగా వదిలేసేమని కాదు వాళ్ళని వాళ్లతో పాటు జ్ఞాన సంపన్నులైన ఇతర గురువుల్ని ఆశ్రయించడంలో దోషం లేదు అని గురుగీత ఇక్కడ చెప్తోంది అన్నమాట మధులుబ్ధో యథా భృంగ పుష్పాంతరం వ్రజేత్ గుర్వంతరం వని తేనెకు ఆకర్షింపబడి భృంగాలు అంటే తుమ్మెదలు అలా తిరుగుతూ ఉంటాయి ఈ పూల మీద వాలాలి ఈ పూల మీద వాలకూడదు ఈ పువ్వు కులం వేరు ఈ పువ్వు రంగు వేరు అని వాటికి ఎటువంటి ఉండవు కావలసింది పూలలో తేనె కొంతమంది పతివ్రతా స్త్రీ మరొకరిని ఆశ్రయిస్తుందా అలా అయితే పాపం పొందుతుంది కదా అని ఏవేవో అర్థాలు ఈ శ్లోకానికి చెప్తూ ఉంటారు కాని అవన్నీ కూడా సంకుచిత భావాలు ప్రత్యక్షంగా గురుగీత కూడా ఎంతో విశాల భావాలని బోధిస్తోంది తుమ్మిది ఎప్పుడు కూడా కమలాల్లో కమల కమలములందు ఉన్న మకరందాన్ని గ్రోలుతుంది అది దాని స్వభావం స్వతహాగా తృప్తిగా పుష్పరసపానం చేశాక తర్వాత ఉన్మత్తంగా అలా మత్తుగా పడిపోయి ఉంటాయి భ్రమరాలు అలాగే జ్ఞానాన్ని వాంఛించే ముముక్షువులకు కూడా అటువంటి స్వభావం ఉండాలి జ్ఞాన సముపార్జన తర్వాత సాధన చేస్తూ ఒక ఉన్మత్త స్థితిలో ఉండాలి అంటుంది గురుగీత ముందుగా సామాన్య గురువులు అంటే బోధ గురువులను ఆశ్రయిస్తారు బోధ చేస్తారు వాళ్ళు ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండదు డూస్ అండ్ డోంట్స్ ఇది చెయ్యండి ఇది చేయొద్దు కానీ తర్వాత స్టెప్ ఏమిటంటే తర్వాత స్వస్వరూప జ్ఞానాన్ని పొందలేకపోవడం వలన ఇంకా ఇతర గురువులను వెతుకుతూ తిరుగుతూ ఉంటారు చివరకు ఏ గురువుతో తన కర్మ జన్మబంధ విచ్ఛేదం అవుతుందో అటువంటి పరమ జ్ఞానం ఏ గురువైతే ఇస్తారో జీవేశ్వర తత్వాన్ని ఏ గురు అయితే నిత్య ప్రశాంతతని ఏ గురువైతే ఆశీర్వద ఫలంగా ఇవ్వగలరో అటువంటి వారిని ఆత్మ గురువుగా చేసుకుని శిష్యుడు నిరంతరం సాధన చేయాలి అని గురుగీత బోధిస్తోంది ఇక తుమ్మిద వృత్తాంతాన్ని కూడా మనం మర్చిపోకూడదు అనేక పుష్పాల మీద అనేక రకాల పుష్పాల మీద ఆ తుమ్మెదినా కూడా కేవలం దాంట్లో తేనెని మాత్రమే గ్రహిస్తోంది ప్రవేశించినప్పుడు తుమ్మెద తేనెని గ్రోలడానికి పుష్పాన్ని ఏమాత్రం దాన్ని రూపాన్ని పాడుచేయలేదు ఎలా ఉన్న పుష్పం అలాగే ఉంది తేనెని మాత్రం తుమ్మెద్రోలి ప్రశాంతంగా వెళ్లిపోయింది అంటే దాని బుద్ధి ఫోకస్ అంతా కూడా ఆ మకరంద పానం తేనె గ్రోలడం తేనె తాగడం మీదనే ఉంది అదేవిధంగా శిష్యులు కూడా గురువు దగ్గర నుంచి జ్ఞానం పొందాలనే తృష్ణతోనే గురువుని చేరాలి గురువులకు ఎటువంటి బాధ కలిగించకూడదు వదిలిపోయి వెళ్లేటప్పుడు ఎటువంటి నిందారోపణలు నిందలు చేయకూడదు గురువుని నింద చేస్తే వాడికి రౌరవాది నరకాలు పట్టుకుంటాడు సమస్త రకాలైన రకాలు గురువు నువ్వు ఇలా చేసావు మీరు దేవుణ్ణి తిట్టండి ఎందరో భక్తులు దేవుణ్ణి నిందాస్థుతి చేస్తూ కీర్తనలు రచించారు పద్యాలు రచించారు కానీ గురువుని గనక మనం నిందిస్తే అలా చుట్టుకున్న పాపం ఎన్ని జన్మలెత్తినా పోదు అంటుంది గురుగీత ఆత్మశాంతిని కలుగు చేసిన వారిని పరమ గురువుగా భావించాలి వారిని గురువుగా చేసుకోవచ్చు గురువు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది జనక చక్రవర్తి కూడా అనేక రకములైన గురువులను ఆశ్రయించి అనేక రకాలైన అనేకులైన గురువులను ఆశ్రయించి చివరికి అష్టావక్ర మహాముని ఆత్మ గురువుగా అంగీకరించి పరమశాంతిని పొందారు అంటే గురుపాదయుగ్మం గురు పదద్వయాన్నే నిరంతరం నాకన్నా ఎక్కువగా పూజించాలి సాక్షాత్తు శివుడే నాకు కోపం వస్తే గురువు రక్షిస్తాడు కాని గురువుకే కోపం వచ్చిందనుకో నేను కూడా రక్షించలేను పార్వతి గుర్తుపెట్టుకు అని శివుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వందే గురు పదద్వం వాంగ్ గోచరం శ్వేతరక్త ప్రభానం శివశక్త్యాత్మకం పరం మీరు స్వామివారి పాదాలు ఎప్పుడైనా చూసారో ఒక రకమైన పింక్ కలర్లో పవిత్రతకి చిహ్నంగా దివ్య కాంతితో మెరిసిపోతూ ఉంటాయి శ్వేత రక్త ప్రభావమిశ్రితమై ఉంటాయి గురు పాదాలు గురుగీత వర్ణిస్తుంది అటువంటి గురుపాదాలని ఆశ్రయించడమే ముముక్షు ప్రథమ కర్తవ్యం ఆ పాదాలు కేవలం జ్యోతి స్వరూపం శ్వేత రక్తాలని రక్తములు అని చెప్పడం వలన సత్వ రజోగుణాలు అంటే తమస్సు అనేది అసలు లేదు తమస్ అంటే చీకటి చీకటి అజ్ఞానానికి గుర్తు త్రిగుణాలని అతిక్రమించిన తేజోరూపం గురుస్వరూపం వాక్కు మనస్సుకు అందని స్వస్వరూప జ్ఞానం అంటే నిన్ను నీవు తెలుసుకో రామణ భగవాన్ కూడా అంటారు నో దై నిన్ను తెలుసుకో ఆ స్వస్వరూప జ్ఞానం అలా తెలుసుకున్న జ్ఞానికే గురు స్వరూపం గురు గురుతత్వం యొక్క గొప్పతనం తెలుస్తుంది శివశక్తి అంటే సర్వహరణ శక్తి అంటే డిస్ట్రక్టివ్ శివుడు లయకారుడు సమస్త సృష్టి స్థితి లయాలకు కారణమైన శివశక్తి స్వరూపమే గురుస్వరూపము సకల పాపాలని అజ్ఞానాల్ని ధ్వంసం చేసి కేవలం విశ్వవ్యాప్త చైతన్యం యొక్క స్వరూపమే గురుస్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపమైన గురుదేవుని చరణద్వంద్వాలకు అంటే చరణద్వయానికి రెండు పాదాలకు త్రికరణశుద్ధిగా సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాలి అనుక్షణం ధ్యానించాలి అటువంటి గురుదేవుని యొక్క పరమోత్కృష్టమైన పదద్వంద్వాల్ని పదద్వయాన్ని రెండు పాదాలని జ్ఞానం కోసం మోక్షజ్ఞానం కోసం నేను నమస్కరిస్తున్నాను అటువంటి గురుతత్వం పట్ల దృఢత్వం కలిగేలా స్వామి నన్న అనుగ్రహించు అని ప్రార్థించాలి పార్వతి అని పరమశివుడిక్కడ పార్వతికి తెలియజేస్తున్నారు గుణాతీతం రుకారం రూపవర్జితం గుణాతీతమూపరు స్మృత పరబ్రహ్మ స్వరూపము గుణాతీతమైంది నామరూపాలు లేని అటువంటి నిర్గుణ పరబ్రహ్మే గురు అనే శబ్దంతో చెప్తున్నారు అంటే గు అనే అక్షరం జ్ఞానంలోని నిర్గుణత్వానికి రూ అనే అక్షరం రూపరాహిత్యానికి మన కళ్ళ స్వామి కనిపిస్తున్నప్పుడు స్వామి స్వామి వచ్చారు స్వామి వచ్చారు స్వామి వచ్చారు మనకు కనపడనప్పుడు కూడా మన చర్మచక్షువులు ఈ మాంసనేత్రాలతో చూడలేని దశలో మనం అజ్ఞాన దశలో ఉన్నా కూడా స్వామి విశ్వవ్యాప్త చైతన్యమై మన చుట్టూ ఉన్నారు అదే ఇక్కడ చెప్తున్నారు రూపరహితత్వం రుకాలంలో గురువు యొక్క రూపరహితత్వం చెప్పబడుతోంది అంటే స్వామి గురువు విశ్వవ్యాప్త చైతన్యమై ఉన్నారు గురు అంటే గుణాతీతుడు నిర్గుణ స్వరూపుడు ఆయన జ్ఞానం కూడా అటువంటిదే అటువంటి తత్వాన్ని బోధించేవాడే నిజమైన గురువు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి గురుదేవుడు బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడు గురు బ్రహ్మరూపు జాను శివకా స్వరూపును అంటారు భజనలో అలాగే గురువుని సాక్షాత్తు త్రిమూర్తులకు అతితమైన స్వరూపంగా భావించాలి అని గురుగీత బోధిస్తోంది అత్రినే వసాత్ హరిస్మృత్రహ్మోరు కథిత గురుమూర్తికి నేత్రయాలు ఉండవు ఆయన శివుడే గాని గురువు ఆయనకు మూడో కన్ను ఉండదు శివుడు మూడో కన్ను గలవాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ తృతీయ నేత్రం అనేది సకల లోకాలని ప్రళయకాలంలో నశింపజేయడానికి ఏర్పడింది అందుకే ఆ మూడో కన్ను ఎప్పుడు మూయబడే ఉన్నట్టు ఎక్కడ మనం చిత్రాలు చూసినా మనకి తెలుస్తూ ఉంటుంది కాని ఆ గురు పరమేశ్వరుడు పరమ మహేశ్వరుడు ప్రజ్ఞాననేత్రాన్ని మాత్రం ఎప్పుడు తెరిచే ఉంటారు ప్రజ్ఞాననేత్రం అంటే పరజ్ఞాననేత్రం అంటే ఇహాల్లో మనకి కలిగే జ్ఞానం కేవలం మన జీవనోపాధికి ఉపయోగపడుతుంది కానీ ఉపాధికి మోక్షం రావాలంటే ప్రజ్ఞాననేత్రం ఎప్పుడు కూడా ఆ గురు పరమేశ్వరుడు ఉంచి మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు జ్ఞాననేత్రం వాళ్ళందరూ కూడా సాక్షాత్తు ఈశ్వరస్వరూపులే స్వామి జ్ఞాననేత్రం స్వరూపులు స్వామి కూడా సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా అంటే పుస్తక పరిజ్ఞానం ఉన్నా కూడా ఆత్మజ్ఞానం లేకపోతే నిన్ను నీవు తెలుసుకునే చింత చింతన లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు దర్పణకిం తమ జ్ఞానస్ తాత్మానహీన వాడు జ్ఞానహీనుడైనప్పుడు పుస్తక పరిజ్ఞానం ఏమి చేస్తుంది ఉండాల్సింది ఏదో మస్తకంలో ఉండాలి పుస్తకాలు చదివినంత మాత్రం ఏమీ రాదు విష్ణుమూర్తికి నాలుగు భుజాలుంటాయి గురుదేవులు కేవలం రెండు భుజాలే ఉంటాయి కానీ ఆయన కూడా సర్వవ్యాప్తమైన విష్ణు చైతన్యలా భాసిస్తున్నాడు గురుదేవుడు కూడా భగవంతుడు భక్తుల యొక్క అనుగ్రహం కోసం చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అవే చతుర్భుజాలు అని భక్తులు భావిస్తూ ఉంటారు గురుదేవుడు కూడా రెండు బాహువులు రెండు భుజాలతో ఆత్మ జ్ఞానం దాంతో మోక్షం కలుగుతుందని బోధిస్తున్నారు అంటే శాస్త్ర జ్ఞానం అపరోక్ష జ్ఞానం అనే రెండు హస్తాలు కూడా చేర్చి చతుర్భుజు విష్ణుమూర్తి అని చెప్తున్నారు అంటే మరి బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలున్నాయి ఈ గురుదేవులకి బ్రహ్మ గురుదేవులకి చతుర్వేద సారాలు మహావాక్య చతుష్టయమైన తత్వార్థంతో కూడా కలిసి ఉంటాట బ్రహ్మదేవుడు అలా గురుదేవుడు సకలాత్మ స్వరూపకుడు అని పార్వతీదేవి చెప్తూ పార్వతి నువ్వు తెలుసుకు త్రిగుణాతీతమైన పరబ్రహ్మము సాక్షాత్తు గురుస్వరూపము అని దృఢమైన జ్ఞానం నువ్వు తెలుసుకోరుత ఆకాశమంతా వ్యాపించి ఉన్న దేహము గలవాడు సాక్షాత్తు దక్షిణామూర్తి శివుడు ఆది గురువు స్వామి ఈ విధమైన గురువై ఉన్నాడు అని తెలుసుకో పార్వతి అని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి తెలియచేస్తున్నారు అయిర్బద్ధో దయాసాగర సిద్ధయే యదనుగ్రహతో జంతు చిత్త సంసార భాక్ కరుణాసముద్రుడైన గురుదేవుని యొక్క అనుగ్రహంతో సకల ప్రాణులు కూడా చిత్ర విచిత్రంగా నిమిష నిమిషానికి మారే ఈ నానావిధ దుఃఖాలైన సముద్రంలో ఈ సంసార బంధాల నుంచి విముక్తులై శాశ్వతానందాన్ని పొందాలని తపిస్తూ ఉంటాయి అటువంటి తపనకు అపారమైన గురుకరుణతోడై మహామహిమాన్వితమై ఆ ప్రాణులందరినీ కూడా రక్షిస్తోంది అజ్ఞానాన్ని ఖండించే ఖడ్గంలా గురుదేవుని దయ మనందరినీ కూడా కాపాడుతోంది గురుదేవుని స్వరూపం చూడగానే మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఆత్మ సంస్కారం ఉద్దీప్తమవుతుంది లోపల ఉన్న మన సంస్కారం బయటికి వచ్చి అందుకనే గురుదర్శనం మహాత్ములు ఎక్కడ మహాత్ముల దర్శనం పాప పంకిలాన్ అంతటిని పోగొడుతుందని పెద్దలు చెప్తారు ఎక్కడ ఉన్నా కూడా సత్పురుష దర్శనం ఎంతో పుణ్యాన్నిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీ గురమం రూపం వివేక మంద భాగ్యాన పశ్యంతి అంధా సూర్యోదయం పరమవైరాగ్య దురంధరుడైన వాడు జ్ఞాననేత్రం కలవాడు గురుబ్రహ్మ స్వరూపం అటువంటి గురుబ్రహ్మను చూసిన వాడి జన్మ ధన్యం అంటే మనందరం కూడా స్వామిని సశరీరులుగా దర్శించుకుని మన జన్మలన్నీ కూడా ధన్యమైనట్టే అలా కేవలం దర్శనంతో కాకుండా మననం చేసుకోవడం నిరంతర శ్రవణం ఎప్పుడైతే గురుస్వరూపాన్ని నిరంతరం మననం చేసుకుంటూ గురునామ స్మరణంలో మను ఎప్పుడు మునిగిపోయి ఉంటామో అప్పుడు సాక్షాత్తు శిష్యుడే గురువైపోతాడు ఆ గురుమూర్తి అటువంటి గురుమూర్తి అంతటి శక్తి కలిగిన గురుమూర్తి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించగల మహాశక్తివంతుడై ఉంటారట కులాం కుల కోటనాం తారకస్త అతస్తం సద్గురువాదే గురు ప్రణవ తారక మంత్రస్వరూపుడు స్వయంతీర్ పరాంస్తారే తాను తరించి ఇతరుణ్ణి తరింపచేయగలిగిన సర్వసంతరణ సామర్థ్యోపేతుడే గురువు అటువంటి వాని దర్శనంతోనే తన కులం తన వంశ్యం శరణ పొందిన వారు సమస్త ప్రాణికోటుల్ని కూడా తరింపజేయగల మహాశక్తివంతమైన ఆదిశక్తి గురుతత్వం గురుమూర్తి తాను మాత్రం సంతృప్తి చెంది ఎవరికి లాభం ప్రపంచం మొత్తం కూడా సంతృప్తి చెందాలి ప్రపంచం మొత్తం కూడా తరించాలి అన్న భావనతో గురు ఎప్పుడూ కూడా సకల ప్రాణుల్ని సకల ప్రాణికోటిని రక్షించాలి అన్న భావనతోనే ఉంటారట యస్యాం దిసి విరాజతే ఆదిత్యోపాసకులు ఎట్లు ఏ విధంగా సూర్య ఉపాసనకు తూర్పు దిక్కు తిరిగి నమస్కరిస్తున్నారో సాయంకాలంలో పశ్చిమ దిక్కు తిరిగి నమస్కరిస్తున్నారో మధ్యాహ్నం ఆకాశ మధ్యాన్ని చూస్తూ ప్రణమిల్లుతున్నారో అటువంటి అదేవిధంగా గురుదేవుని కూడా నమస్కరించాలి అని తెలుపుతోంది గురుగీత గురువు అఖండ ప్రాణికోటికి కూడా మోక్షాన్ని ప్రసాదించగల దైవం ఆ గురువరేణ్యుని చరణ కమలాలని పట్టుకుంటే ఏ దిక్కులో ఉన్నా కూడా మనకి మోక్షం లభిస్తుంది పార్వతీదేవి అటువంటి గురువుకి ప్రతిరోజు నమస్కారం చేసుకో సూర్యోపాసకులు ఏ విధంగా నాలుగు దిక్కలకు తిరిగి సూర్యుడికి నమస్కరిస్తారో నువ్వు కూడా సాక్షాత్తు అదేవిధంగా నీ హృదయ ఆ గురు పదాల్ని అధిష్టింపజేసుకుని అంటే పరోక్షంగా నన్నే పూజించు నన్నే ప్రార్థించని గురువు శివాయ గురవే నమ అంటాం మనం నన్ను పూజించు పార్వతి మర్చిపోకు అని శివుడు పరోక్షంగా చెప్తున్నాడా అనిపిస్తుంది మనకి ఆ విధంగా గురుదేవుణ్ణి అభివర్ణిస్తూ ప్రత్యేకంగా నమస్కారం యొక్క ప్రయోజనమేమిటో తెలుపుతున్నాడు సర్వాంతరియా స్మరామి గర్వాంధార మనసు సాయి నమామి సర్వంతరాయాీ సాయి స్మరా గర్వంగా మనచు సాయిన సాయి స్మరా సాయినమామి సాయి స్మరా సాయినమా సర్వీ సాయి స్మరామి ర్వాంధకారమణ చుసాయినమామి పర్వదినము మాకు నీదివ్యదర్శనము సర్వముమై మరచి కనులారగా చము పర్వదినము మాకు నీదివ్యదర్శనము సర్వముమీ మరచి కనులారగాము నిర్వికార నిరామయ సాయి పూర్ణదయామయ నిర్వికార నిరామయ సాయి పూర్ణదయామయ ఉర్వినేయోగియ నమో నమో గురురాయ ఉర్వినేయోగియ నమో నమో గురురాయ సర్వామి సాయి స్మరామి గర్వాంగ్ ధారణచు సాయి నమామి నమి చర్వీతర్వడాలు నా పాఠకు చరణాలు గీర్వాణి కరుణతో పాడదనీ మహిమలూ చెత చర్వణాలు నా పాటకు చరణాలు గీర్వాణి కరుణతో పాడదనీ మహిమలు సాయి ద్వారకామాయి శర్వాణి సాయి ద్వారకామాయి సర్వజనుల కోసును వయ్యీనహ సర్వ జెను కోస సర్వాంగ్ తి సాయి స్మరా గర్వ ధారణ సాయినమా సా స్మరా సాయినమా సా స్మరామి సాయినీ సర్వాతమి సాయి స్మరామి గర్వామసు సాయిన